ధర్మ విద్య అభ్యసించడం ధర్మజ్ఞానం నేర్చుకోవడం దీనికి సంబంధించిన ఘనతలు ఏమిటి మరియు ధర్మజ్ఞానం నేర్చుకోవడం మనపై విధిగా ఉందా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సామాన్యంగా ఏ రోజుల్లో ప్రజలు రండి ఒక చోట కూర్చున్నాం ఫలానా రోజు మనం మస్జిద్లో ఒక కూటమి ఉంది ఒక ఇష్టిమా ఉంది అక్కడికి వెళ్ళి ధర్మ విద్య నేర్చుకుందాము ధర్మజ్ఞానం నేర్చుకుందాము అనే వరికైనా మనం ఆహ్వానిస్తే ధర్మ విద్య సమావేశాల్లో పాల్గొనడానికి మనసు అంతగా ఆకర్షించదు అదే వేరే ఏదైనా జనరల్ ప్రోగ్రాం కానీ లేక వేరే ఏదైనా ఆటపాటల ప్రోగ్రామ్ అయితే చెప్పకుండా కానీ కేవలం తెలిస్తే సరిపోతుంది ప్రజలు తమకు తామే వచ్చేస్తారు అటు ముందు మనం ధర్మ నేర్చుకోవడం మనపై విధియా నేర్చుకోకపోతే నష్టమేమిటి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాము ఈ ప్రశ్నకు సమాధానం డైక్ట్ సూటిగా ఖురాన్ మరి హజీసు ఆధారంగా ఇచ్చేకి ముందు ఒక చిన్న సంఘటన ఒక చిన్న విషయం మనం మాట్లాడుతున్నాము అదేమిటంటే ఈరోజే ఒక వ్యక్తికి వెళ్తాడు జుహర్ కంటే కొంచెం ముందు నాకు కలిసిన వ్యక్తి అతని బావ గురించి చెప్తున్నాడు ఏమని మొన్న మూడు నాలుగు రోజుల క్రితం నేను ఫోన్ చేశాను అతనికి అదే మా బావకు ఒక ట్రైనింగ్లో ఏం ట్రైనింగ్ నాకు తెలియదు కానీ ఆ ట్రైనింగ్ విషయంలో ఢిల్లీకి వచ్చాడు ప్రాపర్ అతను హైదరాబాద్ ఢిల్లీకి వచ్చాడు అని ఈరోజు నేను ఫోన్ చేశాను చేసేసరికి ఈరోజు నైట్లో డమ్మాంకు ఫ్లైట్ ఉంది అతను ఒక నెల విజిట్ వీసా మీద ఒక ఏదో పెద్ద కంపెనీలో ఏదో సాఫ్ట్వేర్ కు సంబంధించిన మంచి చదువు చదువు ఉన్నారు మంచి డిగ్రీ చేసి ఉన్నారు దాని మీద కంపెనీ అతన్ని పంపుతుంది టికెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత జీతం అన్నీ వాళ్ళే హైదరాబాద్ నుండి బయలుదేరేదేరి ఇక్కడ ధమ్మాంలో చేరుకునేసరికి ప్రయాణ ఖర్చులు ఏదైతే అంటారు కదా టికెట్ కాదు కేవలం ఏం ఖర్చులు ప్రయాణ ఖర్చులు కదా మూడు వందల డాలర్లు మీరు ఇచ్చారంటే మూడు వందల డాలర్లా కేవలం ప్రయాణ ఖర్చులు హైదరాబాద్ నుండి నిమ్మాం వచ్చేసాక ఎన్ని గంటలు పడుతుంది మా ఎక్కువ అంటే ఏదో అయిందా గంటలు తర్వాత ఏం చెప్పాడంటే వాస్తవానికి ఎవరు ఎంత గొప్ప విద్య అద్దేశించి ఎంత పెద్ద డిగ్రీలు సంపాదించి ఆ ప్రకారంగా జీవితం గడుపుతాడీ రకంలో ఎంత హై పై అన్ని రకాల ఉంటాయి అయితే అతను చెప్పిన సంఘటన మీద కొంచెం గ్రహిస్తే ఈ ప్రపంచంలో ప్రపంచానికి సంబంధించిన ఏదైనా విద్య చాలా ఎక్కువ మోతాదులో పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించి నేర్చుకుంటే దానికి అనుకూలంగా మంచి హోదా అంతస్తులు మంచి జీతాలు మంచి ఉద్యోగాలు లభిస్తాయి అన్నటువంటి ఆశ మనిషికి ఉంటుంది దీన్ని బట్టి మీరు ఒక విషయం తెలుసుకోండి ప్రపంచానికి సంబంధించిన విద్య నేర్చుకొని లక్షలు ఖర్చు పెట్టి అంతా నేర్చుకున్న తర్వాత దానికి తగిన ఫలం కూడా మనకు లభిస్తుంది అన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో మన సృష్టికర్త గ్రంథం దాని యొక్క విద్య మనం నేర్చుకుంటే ఏం లాభం ఉంటుంది అని అనుకోవడం ఇది మన సృష్టికర్త పట్ల మనకు ఇంతటి గొప్ప భావన మనసులో ఉందో అట్లాగే మనకు అర్థమైపోతుంది ఆలోచించండి మనుషులు ప్రజలు తయారు చేసిన విద్యలు వారు స్వయంగా పుస్తకాలు రచించి ఈ లోకంలో కొన్ని విషయాలు కనుక్కొని వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని మంచి హైఫై ఉద్యోగాలు దొరికినందుకు ఎంత సంతోషించిపోతున్నారు ఎంత సంబరపడుతున్నారు అదే మన సృష్టికర్త అయిన అల్లాహ్ ఆయనకు సంబంధించిన విద్య ఆయనకు సంబంధించిన విషయాలు ఆయన ఇచ్చిన ఆదేశాలు ఆయన తమ अति गौरवनीय महानीय मोहम्मद प्रवक्ता सल्लासलम ग आदेश नीर्च इतना ही हीनों तक मन भावस्टा मनमे आलोची मन मनस मन हृदय में अल्ला प्रवक्ता मुहम्मद सल अला अवे अल्लाहबड़ता अल्ला प्रेम उ అది ఏదైతే మనం నోటుతో అంటామో అది ఎంతవరకు నిజమనేది అట్లాగే మనకు తెలిసిపోతుంది రెండో విషయం దీనికి సంబంధించిందే ఏదైనా కంపెనీలో మంచి ఉద్యోగం మనం పొందిన తర్వాత కేవలం ఊహించండి ఒక వ్యక్తి హైఫై డిగ్రీలు సంపాదించి మంచి ఉద్యోగం అతను పొందాడు కంపెనీలోని రూల్స్ రెగ్యులేషన్స్ డ్యూటీ టైమింగ్స్ ఆ డ్యూటీ ఎలాంటిదో దానికి సంబంధించిన పని కరెక్ట్గా చేసినప్పుడే కదా అతను అంత జీతం ఎచ్చేది ఒకవేళ ఏదేదైనా గ్యామ్లింగ్ చేసి పని చక్కగా చక్కగా చేయకుంటే ఏ విధంగా ఏ పద్ధతులు చేయాలో అలా చేయకుంటే ఒక నెల ఏదైనా అట్లాంటివి మిస్సింగ్ చేస్తే తర్వాత అయినా కానీ పట్టుబడవచ్చు కదా అతని అంతటి గొప్ప ఉద్యోగం అంతా వృధా అయిపోవచ్చు కదా సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం సత్యం కంప్యూటర్ యొక్క యజమాని అంటే పరిస్థితి రామలింగ రామలింగ రాజు అతని పరిస్థితి కొందరు అంటారు అతను వాస్తవానికి డబ్బులు దోచ దొంగలించడం ఏదైనా గ్యామ్లింగ్ చేయడం అలాంటివి చేయలేదు ఏదో కేవలం కంపెనీని ఇంకా డెవలప్ చేసే ఉద్దేశంతోనే ఏదో లెక్కలు కొంచెం అటు ఇటు చేశారు అనుకుంటారు అంటారు వాస్తవం ఏంటో మనకు తెలియదు కానీ ఒక ఉదాహరణ చూపిస్తున్నాను సత్యం కంప్యూటర్ అంటే ఇండియాలోనే కాదు హైదరాబాద్లోనే కాదు వరల్డ్ లెవెల్లో ఇంత అతనికి హోదా అనిపిస్తుంటారు కానీ చిన్నపాటి మిస్టేక్ చేసినందుకు తప్పు చేసినందుకు అయితే దేవుడు తాలా మనల్ని అంటే ముందు మనం మానవుడు ఇహ లోకంలో సర్వ సృష్టిలో ఒక అతి ఉత్తమమైన సృష్టిగా మనకు హోదా అంత ఇచ్చాడా లేదా ఇచ్చాడు అందులో ఇంకా మనం ఎవరైతే మనకు మనం ముస్లింలము అని అనుకుంటామో ఇస్లాంపై ఉన్న వాళ్ళం మనం భావిస్తామో మనకు మనుషుల్లోనే మానవుల్లోనే ఇతర జాతులపై ఒక హోదా అంతస్తు ఒక గౌరవం అనేది ఉందా లేదా మరి గౌరవం ఈ హోదా అంతస్తు ఎలా వచ్చేస్తుంది విద్య లేకుండా ఎలాంటి మనకు జ్ఞానం లేకుండా అలాగే మనం సంపాదించాలంటే ఈ హోదా దానికి మనం బర్హులమవుతామా అంటే మాత్రం కానీ ధర్మ జ్ఞానం ధర్మశాస్త్ర జ్ఞానం ఎంత మనకు అవసరం ఉన్నదో కురాన్ హీస్లో ఆధారంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి కానీ అవి తెలపడానికి ముందు నేను ఇలాంటి కొన్ని ఉదాహరణల ద్వారా మీకు తెలుపుతున్నాను విషయం ఎందుకంటే ఈ రోజుల్లో చాలా డైరెక్ట్ కురాన్ హీస్ తెలిపిస్తే కురాన్ హీస్ ద్వారా ఇంకా వేరే దాని దాంట్లో అది మాకు విని వినే బోర్ కానీ ఇది చాలా బాధాకరమైన విషయం వాస్తవానికి ఈ ఇరవై శతాబ్దంలో సైన్స్ మెడికల్ సైన్స్ ఇంకా వేరే టెక్నాలజీలో ఏ డెవలప్మెంట్ అయితే మనం చూస్తున్నామో కొందరు శాస్త్రాజ్ఞలు ఏమంటారు తెలుసా సైన్స్ టెక్నాలజీ యొక్క డెవలప్ అనేది ఇంతకుముందు కాలాల్లో ఎందుకు జరగలేదు ఇప్పుడు ఎందుకు జరిగింది దానికి అసలు మూలం ఇది అల్లా అపంపినటువంటి దివ్య గ్రంథం అంటే ఈ బుక్ అంటే ఈ దేవ్య గ్రంథం సైన్స్ బుక్ అని నేను టెక్నాలజీకి సంబంధించిన దేనింటే ముఖ్య ఉద్దేశం మానవుడు ఇక లోకంలో మంచి జీవితం ఎలా గడపాలి పరలోకంలో స్వర్గం ఎలా పొందాలి ఆ చూపుతుంది ఇంకా మనిషి ఏ తప్పుడు మార్గాలను అవలంబిస్తే సొడగంను కోల్పోయి నరకం పాలవుతాడో అది తెలుపుతుంది సంక్షిప్తంగా నేను తెలిసిన విషయం కానీ ఇందులో ఈనాటి కాలంలో విద్యకు సంబంధించిన ఎన్ని రకాలున్నాయో వాటన్ని మూల విషయాలు ఇందులో ఉన్నాయి దీని మీద రీసెర్చ్ చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ ఇంకా ముందుకు సాగుతున్నారు కానీ మనం మనకు మనం ముస్లింలం అనుకునే వాళ్ళం ఇల్ల మన రహిమారబ్బు చాలా అరుదైన చాలా తక్కువ మంది తప్ప అనేక మంది ముస్లింలం ఈ ధర్మ విద్య నుండి కురాన్ యొక్క విద్య నుండి దూరమైనందుకే దిన దినానికి మన పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది ఇలాంటి సందర్భంలోనే ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్ల్లాహు అలీ వసల్లం వారి ఆహదీసును గుర్తుంచుకోండి ఈ గ్రంథం ద్వారా ప్రజల్లో కొందరిని పై స్థానానికి తీసుకొస్తాడు ఎవరు వారు పురాళ్ళు చదివేవారు దీని విద్య అభ్యసించేవారు దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఆచరించేవారు ఇక ఎవరైతే ఈ పురాణ్ దీని నుండి వెనుతిరుగుతారో దీన్ని నేర్చుకోకుండా దూరమవుతారో దీని మీద ఏ నమ్మకం ఏ విశ్వాసం దీనిని ఎలా ఆచరించాలో అలా ఆచరించకుండా ఉంటారో వారి గురించి ఏం చెప్పారు వయభావుగి ఆహరి చాలా అధోగతికి పాలు చాలా తక్కువ స్థానానికి అందు గురించి సోదరులాల ఈ హీజ్ ఇలాంటి సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి మనిషికి ధర్మ విద్య తను ఈ జాబితా తరఫు గురించి ఏదైతే తింటాడో బ్రతకడానికి రేపటి రోజు మళ్ళీ లేచి నిలబడి మంచి ఏదైనా మనం పని చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నాలుగు ముక్కలు తింటాడో ఆ కూడు కంటే ఆ భోజనం కంటే ధర్మ విద్య ఎంతో ముఖ్యమైనది హిమాన్హుల్ కయీం రహమతుల్లా అలి ఒక సందర్భంలో చెప్తారు ధర్మ విద్య మనిషికి లభించే దొరికే ఉపాధి కంటే ఎంతో ముఖ్యం ఒకవేళ మనిషికి తిండి లేకుంటే ఏం నష్టం జరుగుతుంది ఇహలోకంలో జీవితం కోల్పడతారు తింటూ బతికినా కానీ ఉపాసంతో ఉన్నా కానీ ఒకరోజు చనిపోయేదే ఉంది కానీ ధర్మ విద్య లేకుండా విశ్వాసపరమైన జీవితం గడపకుండా అతను చనిపోయాడంటే శాశ్వతంగా సదాకాలం నరకంలో ఉండే అలాంటి దుర్భాగ్యం కూడా కలగవచ్చు అందుగు నుంచి ఈ లోకం మనం సామాన్యంగా తెలుగులో ఎన్నో సామెతలు ఉన్నాయి నీటి ముగ్గ లాంటిది మన గురించి ఒక తెలుగు కవి క్షణమైన మన జీవితం ఒక పాట కూడా పాడారు ఈ తక్కువ వ్యవధి కొద్ది జీవితంలో ధర్మ నేర్చుకొని మనం దీని ప్రకారంగా జీవితం గడిపితే చనిపోయిన తర్వాత జీవితం ఏదైతే శాశ్వతంగా ఉందో అక్కడ మనం బాగుపడతాము మరో విషయం మీరు ఈ ప్రాపంచిక జీవితంలో ఏ పని చేయాలన్నా మన కడుపు గురించి పొట్టలో మన కడుపులో రెండు బుక్కలు రావడానికి ఏ పని చేయాలన్నా దానికి సంబంధించిన జ్ఞానం వేసుకోవడం అనగాదా లేదు అది మనం ఏమి చేయలేదు అయితే ఈ నాలుగు ముక్కల గురించి యాభై అరవై సంవత్సరాల జీవితం ఏదైతే మనం వస్తుతామో అందులో కొంచెం సుఖంగా ఉండడానికి మనం ఎంత విద్య నేర్చుకొని ఎంత సంపాదించి ఎంత మనం కూడబెట్టుకుంటామో ఆ సదాకాలమైన శాశ్వతమైన ఆ జీవితం సుఖపడడానికి मन के ये विद्या आचरण अवसर लेगा एवरते धर्म विद्य अवसर लेको वो आलोच इहलोक उन्न दरकटा की मन रेख आदने मन डुख नि अला परस्थित పరలోకం శాశ్వతమైన జీవితం అక్కడి సుఖం మనం పొందాలంటే ముఖ్యంగానే దొరకాలి ఎలాంటి ఖర్చు లేకుండా దొరకాలి ఏ విద్య అభ్యసించకుండా దొరకాలి ఏ మంచి ఆచరణ లేకుండా దొరకాలి కేవలం పేరుకు ముస్లిం అని మనం అనుకుంటే సరిపోతుంది అని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో ఆలోచించాలి అందుకే సోదరులారా బహుశా ఈ జనరల్ టాపిక్ ఇలాంటి కొన్ని ఉదాహరణల ద్వారా ధార్మిక విద్య అనేది ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది ధార్మిక విద్య అంటే ఏంటి తమ కొందరు ఏమంటారు అది నేను జనరల్ లో మనిషిగా మనిషిగా బతకాలనుకుంటా కానీ మంచిది పోవడం ధర్మ నేర్చుకోవడం ఇవన్నీ ఇది చాలా క్రిటికల్ ఇవన్నీ ఇదంతా దీనివల్ల గొడవలు జరుగుతాయి అది ఇది అని కొందరు తప్పుడు భావంలో కూడా పడకారు असल मनु धार्मिक विद्या धर्म विद्य धर्म ज्ञान अटुनाम कमिक विद्य अंटी वास्तवा सार्मिक विद्य अटे मनम उत्तम मनिग उत्तम मनिगामो इको आदति मनल्ली सृष्टि सृष्टिकर्त अल्लाह चलो దానిని నేర్చుకో నేర్చుకొని ఆ ప్రకారంగా జీవితం గడపడమే ధార్మిక విద్య అదే ధార్మిక జీవితం ఇంతకుముందు ఒక విషయం చెప్పాను ఏ కంపెనీలో పనిచేయాలనుకున్నా కానీ ఆ కంపెనీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి పాటించకుంటే మనకు దొరికే జీతం అనేది సరిగా రాదు ఆ కంపెనీ ద్వారా ఏ సుఖం మనం పొందాలనుకుంటున్నామో పొందలేము అలాగే ఒక ఉత్తమ మనిషిగా ఉత్తమ మనిషిగా మనం జీవితం గడపాలనుకుంటే ఉత్తమ మనిషిగా మనం జీవితం గడపాలనుకుంటే మనకి ఏ డైరెక్షన్స్ ఏ రూల్స్ ఏ రెగ్యులేషన్స్ ఏ పద్ధతి ఏ చట్టము ఏ నియమము అవసరం లేదా ఆలోచించండి ఏ మనం జాబ్ చేస్తామో ఏ డ్యూటీ చేస్తామో ఏ ఉద్యోగం చేస్తామో అక్కడ ఏ నియమాలు ఉంటాయో ఏ చట్టాలు ఉంటాయో అవన్నీ పాటించడానికి సిద్ధపడతాము ఎందుకు జీతం దొరకాలి అయితే ఉత్తమ మనిషిగా జీవించి పరిలోకంలో సురగం పొందడానికి మనకు ఏ పద్ధతి ఏ డైరెక్షన్స్ ఏ రెగ్యులేషన్స్ అవసరం లేకుండా ఎలా జీవించగలుగుతాము అయితే ఈ డైరెక్షన్స్ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరు మనకు మంచి విధంగా చూపించగలుగుతారు ఎవరైతే మనల్ని కొట్టించారో ఆయనే చూపించగలుగుతారు ఉదాహరణకు మెకానిక్ లైన్లో పనిచేసే వాళ్ళు టేటా కంపెనీకి సంబంధించిన బండి మిశాన్ కంపెనీకి సంబంధించిన పార్ట్స్ తీసుకొచ్చి దానిలో దొరికితే ఫిట్ అవుతాయా చూడడానికి నిసాన్ బండి మరియు టయోటా బండి చూడ్డానికి సేమ్ ఒకే రకంగా ఉన్నప్పటికీ లోపల కూడా ఎన్నో విషయాలు వెరువెరుగా ఉండవచ్చు లో చిన్న ఉదాహరణ ఇస్తుందా అది హండ్రెడ్ ఈ ఉదాహరణ అక్కడ ఆఫిట్ అవుతుందా లేదా అది అది విషయం ఏంటంటే అల్లా మనల్ని పుట్టించాడు మన గురించి మన భవిష్యం గురించి అల్లాహకు ఎంత మంచి విధంగా కలుస్తునో ఇంకా వేరేవరికైనా తెలిసి ఉంటుందా ఉండదు ఆయన చూపిన విధానమే అది సంపూర్ణ విధానం అవుతుంది ఆయన చూపిన విధానం మీద ఆ ప్రకారం మనం జీవితం వరకుతేనే మనకు ఇహా రెండు లోకాల సుఖాలు అనేటివి ప్రాప్తం అవుతాయి అందుకు అల్లాహతాల అల్లాహతాల ఇరవై రెండు పాడాలో ఇన్నవర్ప ఎల్లాహుల్ల వీన ఆమెను విన్కు వల్ల వీణ ఊతుల ఎల్వ దర మీలో ఎవరైతే విశ్వసించారో మరి ఎవరైతే విద్య అభ్యసిస్తారో వీరిద్దరి స్థానాలను అల్లావుతాలా పెంచుతూ పోతాడు రెట్టింపు చేస్తూ పోతాడు ఎర్ఫా ఎట్టుతూ పోతాడు పైకి తీసుకెళ్తూ వారిని వల్ల వీల కూతుల మరి ఎవరైతే విద్య ఇవ్వబడ్డారో ఎవరికైతే విద్య స్థానాలను దరజాల్లా అవుతాలా పైకి ఎత్తుతూ పోతారు ఇంతకుముందు నేను ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక ఉదాహరణ చెప్పాను కదా ఒక వ్యక్తి తమ బావ గురించి అదే ఎంత మంచి విద్య నేర్చుకొని ఎంత మంచి అతని దగ్గర ఒక పని షార్ప్నెస్ ఉంటే అతను అంత హాయిగా సుఖంగా జీవిస్తాడు అని ఏదైతే భావిస్తున్నామో అల్లా ధర్మ జ్ఞానం అల్లా విద్య అది నేర్చుకొని చాలా నీచంగా ఉంటాము అని మనం ఎలా భావిస్తున్నాము మరి ఎల్లా తన పురాణంలో అయితే స్పష్టంగా విశ్వసించి నా విశ్వాస మార్గంలో ఉంటారో ఎవరైతే నేను పొందిన విద్యను నేర్చుకొని ఆ ప్రకారంగా జీవితం గడుపుతారో వారి స్థానాలను నేను ఇంకా మీదికి చేస్తూ ఉంటాను వారికి హోదా అంతస్తులు ప్రసాదిస్తూ ఉంటాను అని ఎల్లా తన చెప్తున్నాడు అల్లా మాటలు అబద్ధం అనుమానం అనేది ఉంటుందా ఉంటుందా ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లా చెప్పారు అలా ముస్లిం విద్య అభ్యసించడం ప్రతీ ముస్లింపై స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి ఒక్కరిపై విధిగా ఉన్నది విధిగా ఉన్నదివతున్ పరిగా నవాజ్ ఫరస్ రోజా ఫర్గ్ హా జ్ ఫర్గ అని మనం అనుకుంటాము కదా ఇక్కడ ప్రవర్తమంటున్నారు తలాబూ లా ఇల్మి ఫలియ బాతో ఇల్మ్ విద్య తలబ్ అభ్యసించడం నేర్చుకోవడం ఫలియబా అది కూడా ఒక విధి కానీ ఈ విధి నుండి మనం సామాన్యంగా ముస్లింలు ఎంత దూరం ఉన్నాము تليت ساريغا بروكب المحانيه محمد صلى الله عليه وسلم بايوتించిన sura yendi ikra bismi rabbikal ladhi khalaq khalaqal insana min alaq ikra wa rabbukal akram alladhi 'allama bil qalam 'allamal insana ma lam ya'lam fi ayi du'a yadun తొలిసారిగా ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాహాస్లంపై అవతరించాయి ఆ తర్వాత మొహమ్మద్ సల్హా సలం గారికి ప్రవక్త పదవి ప్రవక్త కేటం అనేది ప్రసాదించబడింది ఈ ఆయన మీద శ్రద్ధ వహించండి ఇక్కడ ఈ పదమే ఏమున్నది చదవండి చదువు ఇస్లాంలోని మొట్టమొదటి విషయం చదువు ఈ చదువు నుండి మనం ఎంతో దూరం ఉన్నాము ఈ రోజు చదువు అచ్చా చదువులో అబ్బాయి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు అతనికి ముందు మనం ఏం నేర్పాలి పిల్లవాడు స్కూల్ పోవడానికి మూడు మూడున్నర నాలుగు సంవత్సరాల వయసుకి వచ్చినప్పుడు స్కూల్ పంపుతాము మొట్టమొదటిసారిగా ఏ చదువు ఇవ్వాలి మనం ఆ విషయం కూడా ఇక్కడ ఏంటది ఏ థర ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో ఆ సృష్టికర్త పేరుతో మీ చదువును ఆరంభించండి మనిషి పుట్టుగా ఎలా జరిగింది మనిషి యొక్క సృష్టి ఎలా జరిగింది ఆదిశ తెలు తెలిపాడలా కాల ఆ తర్వాత మరోసారి చదువు వర భూకల్ అక్రమ్ అక్రమంట మహాగౌరవనీయుడు ఇజ్జత్ ఇక్రామ్ అన్న పదం బురుదులు కూడా వాడుతూ ఉంటారు ఇక్రామ్ అక్రమ్ అంటే అంతకంటే మించిన అక్రం చేసేవాడు ఇక వరలేరు ఇక్కడ ఖాన్ వ్యాఖ్యాన కర్తడు ముఫసీరిని ఎక్రామ్ ఒక చాలా సున్నితమైన విషయం అంటారా భార్యకి ముక్త ఏం తెలుసారో తెలుసా చదువు వరబ్బు కక్రం నీ ప్రభువు చాలా గౌరవప్రదమైన అంటే ఏంటి చదువు వల్ల నీకు గౌరవప్రదము లభిస్తుంది చదువు లేకుంటే మొదల తర్వాత అల్లవి అల్లమ విల్ అలం ఆ అల్లాహ్ కలము ద్వారా మనిషికి విద్య నేర్పడు అల్లమల్ ఇన్సాన్ మానవి అలం మనిషికి తెలియని జ్ఞానాలు అల్లాహతాళ పనికి నేర్తాడు సుదరడారా తొలిసారిగా అవతరించిన ఈ ఆయుధలో మనం శ్రద్ధ వహిస్తే ఇంత గొప్ప విషయం మన గురించి అంతేకాదు తొలి మానవుడు ఎవరు స్కూల్లో చదివిన డార్విన్ థ్యూరీ డార్విన్ డార్విన్ సిద్ధాంతం కోటి నుండి మనిషి అది తప్పు విషయం స్వయంగా డార్విన్ దానిని తిరస్కరించాడు తిరస్కరించి ఒక పెద్ద బోర్డు లాగా రాసి స్వయం కూడా చేశాడు ఈ సిద్ధాంతం ఈ థ్యూరీ నేనే సృష్టించాను కానీ దీనికి ఎలాంటి ఆధారం లేదు ఇది తప్పు అని ఖండించాడు కానీ ఈ రోజుల్లో అతని ఆ ఖండనను ముందు తీసుకురాకుండా అతని ఆ సిద్ధాంతాన్ని ప్రజలు నేర్పుతున్నారు సైన్స్ బుక్లో కానీ అల్లా కదే వల్ల మన ముస్లింలము కానీ అలాగే క్రిస్టియన్లు కానీ వారి విశ్వాసం ఏంటి తొలి మానవుడు ఆదం అలెగిస్తాము అదవుల ఇస్లాం చెప్పేకి ముందు మనలో మనలాంటి తిని త్రాగి సంభోగించి శ్వాస తీర్చుకొని జీవించే ఇంకా వేరే జీవరాత్రులు ఉన్నాయా లేదా ఉన్నాయి కదా వారిలో మనలో తేడా లేదు మనలో వారిలో వ్యత్యాసం వారికి లేకుండా మనకు అల్లాహ ఏదైతే వాళ్ళకది కర్రం నా ఆదమా మానవులకు మేము ఒక గౌరవమైన ఒక मंजी गौरव अने प्रसादा अट्नाड़ो अभी मन को गौरव इलामी सूर्य चूंगा अल्लादम को अन्षा पेर्पा तरवा ओ देवदूत మీరు ఆదంకు శ్రద్ధ చేయండి అని ఆదేశం ఇచ్చారు ఆదముకు ఇతరుల మీద గౌరవం అనేది ఏ విషయంలో ప్రసాదించబడింది విద్య ద్వారా అర్థమవుతుంది విషయం విద్య ప్రసాదించి అల్లా ఉంటానా ఈ విద్య మానవునికి గౌరవం అనేది ప్రసాదించారు ఇలాంటి అల్లా స్వయంగా ప్రసాదించిన ఈ విద్యను ఈరోజు మనం తిరస్కరిస్తున్నాము అంటే అనేక మంది అనేక మన ప్రజలు మన ముసులిం సోదరులు ప్రత్యేకంగా సోదరులారా ఇవి మనకు మనం ఇంత నష్టంలో పోతున్నామో చాలా గంభీరంగా ఆలోచించవలసిన విషయం ఇంకా చెప్పుకుంటూ పోతే విద్య నేర్చుకోవడంలో ఉన్న ఘనతలు లాభాలు నేర్చుకుంటే ఏం అవన్నీ మరో పెద్ద టాపిక్ అవుతుంది కానీ అవన్నీ విషయాలు చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు కానీ ఒక విషయం చెప్తాను కొంచెం శ్రద్ధ వహించే ప్రయత్నం చేయండి ఇస్లాం ధర్మం చాలా సులభమైనది మానవుల కొరకు అనుకూలమైనది అల్లాహ్ ఇస్లాంకు సంబంధించిన ఏ ఆదేశం అందులో మన కొరకు ఇహపరలోకాల మేలే మేలు ఉన్నది తప్ప నష్టం లేదు అయితే ప్రపంచంలో ఏ ఉద్యోగం పొందడానికైనా ఏ మీరు పని నేర్చుకున్నా ఏ విద్య నేర్చుకున్నా కొన్ని సంవత్సరాలు కష్టపడి ఆ పని ఆ విద్య నేర్చుకున్న తర్వాత కొద్ది రోజులకు కొన్ని సంవత్సరాలకు దాని ఫలితం మీకు ముందుకు వస్తుంది అవునలేదా ఇప్పుడు ఏమైనా కంప్యూటర్ మీద పనిచేస్తున్నారు ఈయన వెళ్ళి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు అన్నయ్య గారు ఏదో పెయింటింగ్ విషయంలో పనిచేస్తున్నారు ఆ పనులు మెకానిక్ లేని పనులు కానీ నేర్చుకోవడానికి కొంత కొంత లేదా ఆ నేర్చుకునే సమయం ఏదైతే ఉందో ఆ నేర్చుకునేటప్పుడే దాని యొక్క ఫలితం మనకు తొందరగా కనబడుతుందా కనబడదు కనబడకుండా కానీ ఉంటుందా అంత తొందరగా ఫలితం ఉండదు కానీ ధర్మవిద్య ఎయి దీన్ దీని గురించి ఎన్నో వచ్చి ఉండాలి ధర్మానికి సంబంధించిన మీరు విద్య నేర్చుకున్నప్పుడు నేర్చుకొని ఏ విషయం ఎట్లా ఆచరించాలి అని ఆచరించినప్పుడు ఏదైతే మీకు పుణ్యం దొరుకుతుందో అది తర్వాత దొరుకుతుంది కానీ ఈ విద్య నేర్చుకునేటప్పుడు కూడా మీకు పుణ్యం దొరుకుతుంది ఇప్పుడు ఉదాహరణకు ఉదాహరణకు దగ్గర అనుకోండి ఒక లక్ష రూపాయలు ఉన్నాయి దానిలో జక్కా ఇవ్వడం ఇది ఉందా ఉంది అరే జకాత్ విషయం నేను నేర్చుకోవాలి జకాత్ నా పై విధి అని అన్నయ్య ఇప్పుడు జకాత్ గురించి నేర్చుకోవడం మొదలుపెట్టాను జకాత్ ఇచ్చినప్పుడు జకాత్ ఇచ్చిన పుణ్యం దొరుకుతుంది కదా కానీ జకాత్కు సంబంధించిన జ్ఞానం ఏదైతే నేర్చుకుంటున్నారో అప్పుడు కూడా అలా అతనికి ఆ పుణ్యం ప్రసాదిస్తూ ఉన్నాడు ఏ పుణ్యం ఆ ఇల్ము నేర్చుకునే ఆ విద్య ఏదైతే ఆ నేర్చుకునే పుణ్యం అంటే మనం నేర్చుకోవడానికి ఏ సమయం అయితే ఉపయోగిస్తుందామో రక్షిస్తుందామో అది కూడా మనకు వృధా పోతలేదు అది కూడా మనకు లాభకరంగా ఉంది అందుకుంటారు మన అహర్ఫికి ఎవరైతే పురాన్ గ్రంథంలోని ఒక్క అక్షరం చదువుతారు అదంతి ఎన్ని పుణ్యాలు ఒక్క అక్షరంపై పది పుణ్యాలు ఇంకా ఎవరికైనా అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ కావద్దు అని ప్రభుత్వం ఇంకా ఒక ఉదాహరణ ఇచ్చి చెప్పారు సరే అక్కడ స్టార్టింగ్ లో ఏముంది మొత్తం ఒక అక్షరం కాదు అక్షరం లాం ఒక అక్షరం मी मोक्ष अक्षरा अलिफ लाम मी वाले वाला सुदते मी पुण्यले धरते इंशाल्लाह 30 पुण्य पुण्यले धरते आ तरवाता यानिकल किताबुल आरेफी मुदल्लील मुंतकीन अल्लजीना युनूरु बिल गयब व युकीमुन असला व युतूनुस व युकीमुन असला तमीमा मा रज़कनाहुम इन्फुकुसला नमाज नमाज चेसले पड नमाज शून्य धरतो కానీ నమాజ్ ఎలా చేయాలి ఏ నమాజులు విధిగా ఉన్నాయి నమాజులు ఏ నమాజులు సున్నతులు ఉన్నాయి నసిళ్ళు ఉన్నాయి నమాజ్ యొక్క కంప్లీట్ పద్ధతి ఏంటిది నమాజులో ఏమేమి చదవాలి ఇవన్నీ నేర్చుకోవడానికి మనం ఏ సమయం అయితే వెచ్చిస్తామో అవి నేర్చుకునేటప్పుడు కూడా మన పుణ్యం లభిస్తూనే ఉంటుంది అందుకుంచి ప్రవర్త మహానీయ మహమ్మద్ సలహా సలం ఒక్క హడీస్ వినండి చాలా శ్రద్ధగా వినండి మహలి మహమ్మద్ సల్లా చెప్పారు అల్లా యొక్క గృహాల్లో నుండి ఏదైనా ఒక గృహంలో కొందరు సమూహమై ఒక చోట వారు జమ అయిన కితాబ వా యొక్క గ్రంథాన్ని చదువుతారు పరస్పరం దాని విద్య ఒకరికి ఒకరికి చెప్పుకుంటారు దాని పాఠాలు ఒకరికొకరు చెప్పుకుంటారు ఏమవుతుంది నజల అలహీము సఖీన వారిపై ఒక శాంతి ఒక తృప్తి ఒక నెమ్మది నిదానం అల్లాపై నుండి అవతరిస్తుంది రహ్మ అల్లా యొక్క కారుణ్యం అనేది వారిని చుట్టుకుంటుంది వహఫత్ హుము మలాయిగా దేవదూతలు ఆ సమావేశంలో పాల్గొంటారు ఎన్ని లవ్వాలని మూడు కదా సుకుల రహ్మద్ మరియు దేవదూతలు అల్లాహుద్దరువుగా ఈ దూదలైతే ఏ గొప్ప సృష్టి అయితే ఉందో వారి ముందు అల్లాహు తాల వీరిని ప్రశంసిస్తూ ఉంటారు ఇంతటి గొప్ప విషయమో ఎన్ని లాభాలు మనకు ఉన్నాయో చూడండి వర్తమాన సులసారు మరో హీర్ చెప్పారు మన సనక తరీతన్ ఎవరైతే విద్య నేర్చుకోవడానికి అభ్యసించడానికి ఒక దారిలో నడుస్తారో సహాహు లహు తిరిగి దరితంగా జన్మ ఆ దారిని అల్లాహు తాల అతని గురించి స్వర్గం వైపునకు సుగమం చేస్తాడు సులభం చేస్తాడు పరోహదిస్తారు ఎవరైనా విద్య నేర్చుకోవడానికి ఒక దారి మీద వెళ్తూ దేవదూతలు వారి గురించి తమ రెక్కలను చాచుతారు अंतका सृष्टि सर्व सृष्टि विश्व में उ जीवराशि प्रती सृष्टि अतरी ओ अला इतनी क्षम् ओ अल्लात कमी ओ अल्लाह इतनी देश चूपी अस्टू उठ पक्षी गीमलू चापल प्रती सृष्टि अभिमा लग तालीबु लर्म विद्य अभ्ये व्यक्ति ये मंत्री उद्देश्य तो धर्म विद्य ने दाखिल सतोषपड़ी अंदर सोदरलांका इन विषय श्रद्धा वह मन मन सोदर को मन मित्र बंधुअ ఈ కనుక తెలిపి వారందరినీ కూడా ఇలాంటి సమావేశాల్లో పాల్గొనడానికి మనం ప్రయత్నం చేద్దాము ఇందులో కూడా మనకి ఇంత గొప్ప పుణ్యం ఫలితం అజర్ సగుంది జజాత్ ముల్లా వేస్లాం వరహదుల్లా